పదిహేడు పౌన్లు నూట తొంభై ఐదు పౌన్లు అంటే బస్తాకి పదిహేడు పౌన్లు వేసి ఇక బస్తాకి ఎంత తక్కువ అన్నాడంట నూట తొంభై ఐదు పౌన్లు పదిహేను పౌన్లు అయ్యాలి ఎంత తక్కువ అదెందుకు గుర్తుపెట్టుకోవటం అలాగే ఆ ఓన ఓడశ వరుషవే రాజీవలోచన దానిలో ఆ విశేషమైనటువంటి అర్థములు కూడా ఉంటాయి ఆ వాల్మీకి యొక్క ప్రయోగములు విశేషార్థము లేనటువంటి పద్యములు ఉండవు శ్లోకములు పదహారు సం రాజీవలోచనుడు అంటే పద్మములతో సమానమైన నేత్రములు కలిగిన ఒక అర్థము పద్మములు గత సూర్యాస్తమయం అయిపోయినట్లయితే ఎలా ముగులించుకుపోతాయో ఆ రీతిలో ముగులించుకొని తల్లి యొక్క ఒడిలో పడుకునేటటువంటి వాడు అనేటటువంటిది ధ్వనింపజేయటానికై అలా ప్రయోగించాడు అది ఆ ఎవరైనా సరే నేను వస్తానన్నాడు నేను వచ్చి నీకు సహాయం చేస్తాను పిల్లవాడిని కాదు కదా కాదు అన్నాడు అంటే ఆ మారీచు సుబాహులు నేను కూడా రానన్నాడట నేను రాను పిల్లవాణ్ణి అసలే పంపను అనేటప్పటికి ఆ విశ్వామిత్రుడు అంటే ఆయన సామాన్యుడు కాదు మహాముక్కోటి జగత్తులకు ప్రసిద్ధి ఆయన ఎలాంటి ఆ చెబుతూ అల్ల వశిష్ఠుని తోట కలఘించి అవ్వడు సదమల్ల బ్రహ్మర్షి పదము పొందే వశిష్ఠునితో పోటీ పడి ఆ బ్రహ్మర్షి పదము సాధించే వరకు కూడా తన పొట్టుదల వదిలినటువంటి వాడు సురలకై భూ భూవరునకై స్వరలపై నలిగి ప్రతి నాగమరించపస్సు ఎంత వేమైపోతుంది అనేటటువంటి విచక్షణ లేదు శంకుని కొరకై దేవతలతో పట్టుబట్టి వారిని ధిక్కరించి ప్రతి సృష్టి చేశాడు అన్నారు జగత్తులో చెబుతూ ఉంటారు మానవులు ఉపయోగించేటటువంటి వస్తువులు ఎక్కువగా విశ్వామిత్రుని సృష్టి అన్నీ కూడా ప్రతిదానికి అలాంటి దగ్గరలో ఉండేటటువంటి వస్తువులు మనకు కనపడుతూ ఉంటాయి ఆవులు బ్రహ్మ సృష్టి గేదెలు విశ్వామిత్రుని సృష్టి మిరియాలు బ్రహ్మ సృష్టి మిరపకాయలు విశ్వామిత్రుని సృష్టి గుమ్మడికాయలు బ్రహ్మ సృష్టి బురద గుమ్మడికాయలు విశ్వామిత్రుని సృష్టి ఇలా మానవులకు ఎక్కువ ఉపయోగములు ఏ ఉన్నాయో అవన్నీ విశ్వామిత్రులు సృష్టించాడు అన్నారు పెద్దలు అలాంటి వ్యక్తి ఘనతపంబునకు విగ్ధుమన గొరపు వచ్చినగా పదివేల సంవత్సరములు ఏమైపోయేటట్టుగా ఒక్క మాటతోనే ఆ తపస్సునంతా కూడా వ్యర్థం చేసుకొని రహ్మను రాయిగా పడి ఉండవలసింది అని శాపమిచ్చాడు పర్రగా యాగపశువుగా గొనిపు ద్విజపుత్రు బ్రతికించ వితటకరణి ఆ బ్రాహ్మణుల యొక్క కుమారుడైనటువంటి సునసేపుడు అనేటటువంటి వాడిని బ్రతికించడం కొరకై ఆయన ఒక యజ్ఞ పశువుగా తీసుకుపోబోతున్నారట ఎవరో ఒక రాజు యజ్ఞం చేశాడు యజ్ఞ పశువు పోయింది పశువు పోతే మనుష్య పశువును వధివం బలివమని శాస్త్రం మనుష్య పశువులు ఎవరుంటారు పైగా సర్వలక్షణ సంపూర్ణత కలిగి ఉండాలి అవయవ లోపములు పనికిరావు జగత్తు ఎక్కడ గాలించినా దొరకలా దొరకపోతే ఒకనొక బ్రాహ్మణుడు ముగ్గురు కుమారులట పెద్దవాడు నాకు కావాలి అన్నాడు తండ్రి చిన్నవాడిని నేను వదలనన్నద తల్లి ఎందుకు కాని వాడిని నేనేగా పదండయ్యా నేను మీ వెంట వస్తానా డబ్బు లేదో వాళ్ళకి ఇవ్వండి అంతే అప్పుడైనా అనలేదడు తీసుకున్నారు చక్కగా వాళ్ళు ఎమ్మడి పడి వెళ్ళాడు కనిపించాడు అటు వీడు విశ్వామిత్ర మహర్షి బంధుత్వ ఉన్నది ఏమిరా అయ్యా నన్ను ఇలా తీసుకుపోతున్నారు ఏం పర్వాలేదు నేను బ్రతికిస్తాను ఒరే వాడు భయపడుతున్నాడు కానీ నూరుగురు కొడుకులు ఆయనకి మీలో ఒకరు వెళ్ళండి భయపడుతున్నాడా ఆయన బొదులు మేము యజ్ఞ పశువుగా మీరు నూరుగురుగా నూరుగురు అంటే నీకు నూరుగురు మా ప్రాణానికి మేము ఒక్కడం కాదు మేం పోతావా తండ్రి అయితే మాత్రం ఇదేనంటే మీరు చెప్పేది మేం బా కొన్నిటిలో ఆంధ్ర పులిందాది అధమజాతులు ఎందు మానవులుగా జన్మించండి అన్నాడట ఆంధ్ర పులిందాది అధమజాతులు కొన్నిటిల్లో మీరందరూ కూడా నశించిపోతారు అని శాపం ఇచ్చినట్లుగా చెబుతూ ఉన్నారు నూరుగురిని ఒక్క మాటతోని వదిలేసాడు శాపంతో అయ్యా వారిని ఏమంట చేశావు నాసంగ అరే నిన్ను వదిలిపెడతానట్రా ఉండు ఇదిగో మంత్రం చదువుతున్నా గానీ ఆ నిన్ను ఎర్రనైనటువంటి మాల్యములేసి ఎర్రని వస్త్రములు కట్టి ఆ ఎర్రని గంధములు పూసి నిన్ను నరకపోయేటప్పుడు ఇది చదువు ప్రమాదం ఉండదు ఇది ముందే చెప్పకూడదు ఆ సంగతి నీకెందుకు వెళ్ళా వెళ్ళిపోయాడు ఆ ప్రకారంగా ఆయన రక్షింపబడ్డాడు అలాంటి వ్యక్తి ఆ వచ్చి దశరథుని ఈ ప్రకారంగా అడిగితే ఇవనన్నాడు వెనక్కి తిరిగాడట అతని కోపమునకు ఆ నక్షత్రములు పుచ్చ రాలినట్టుగా రాలి పడిపోయినవి భూమికి రకర తిరిగిందట బయలుదేరి వెనక్కి వెళ్తూ ఉంటే ఆ జగత్తంటా కూడా కంపించింది అతి సమయంలో చూశాడటి వశిష్ఠుడు వాళ్ళిద్దరికీ కూడా బద్ద వైరం ఉన్నప్పటికీ ఆయన యొక్క సామర్థ్యం ఏమిటో తెలుసు గనక రాజా చాలా పొరపాటుపడ్డావయ్యా నీ యజ్ఞాన్ని తన యొక్క యజ్ఞాన్ని రక్షించుకోలేనటువంటి శక్తి లేనివాడు కాదు విశ్వామిత్రుడు నీకు నీ కుమారుణకు మేలు చేకూర్త్ప దలంచినటువంటి ఈ ప్రకారంగా వచ్చి నిన్ను కోరాడు కాని ఆయనకివ్వటంలో నీ కుమారుణకు వచ్చినటువంటి ప్రమాదం ఏమి లేదు ఏమంటారా ఆ ఏం పర్వాలా అని ఆయనే పిలిచాడట ఓ విశ్వామిత్రుడా ఎందుకయ్యాల తొందరపడి వెళ్ళిపోతావు కార్యము సాధించుకోవాలి కోపాన్ని తగ్గించు రా అంటే వచ్చి మరలా అన్నాడట దశరథుడా రాముని యొక్క పరతత్వం ఏమిటో రాముని యొక్క గొప్పతనం ఏమిటో నాకు తెలుసు నీకు తెలియదు నేను కన్నాను కదా అని అనుకుంటున్నావేమో అహం వే మహాత్మానం రామం సత్య నీ యొక్క ఇచ్చినటువంటి జీత బ జీవనాన్ని ఎల్లబర్చుతూ ఉన్నటువంటి వాడు నాకు బద్ధశత్రువైనటువంటి నీ గురువు నడుగు ఆయన మహిమ నీకు తెలిసినంటాడు నాకు తెలిసినంటాడు అంటే రండి దయచేయండి అన్నాడట అని ఆ అలా కూర్చోబెట్టినటువంటి వాడై అంతటితో గురువు గారు చెప్పినా కూడా ఖాతనలేకపోయాడు కానీ ఇవ్వాలని ఉద్దేశం లేదు పిలిపించాడు ఆ రామ రామ రామును పిలిపించేటప్పటికి లక్ష్మణ స్వామి వారు కూడా ఆయనతో పాటు వచ్చేశాడు రామా ఈయన దశరథ విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చేస్తూ ఉన్నాడట ఆ యజ్ఞమునకు ఆ భయంకరమైనటువంటి రాక్షసులు విగ్రము కావించుతూ ఉన్నారు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలట వెళ్తావా నువ్వు అంటే పిల్లవాడు భయపడి అమ్మో నేను వెళ్ళను అని అంటాడేమోనని ఈయన భావం ఆయన పిల్లవాడా అవతార పురుషుడు ఆ సర్వజీవులను రక్షించడానికి అవతరించినటువంటి మహాపురుషుడు తనకు ఒక ఆయన పిల్లలు ఉన్నారట ముగ్గురు నలుగురు నేను సినిమాకి వెళ్తున్నాను నాకు దోడు ఎవరు వస్తారు ఒక రెండో వాడు ఒకళ్ళు లేచి నానా నేను వస్తాను నీ వెంట సరే ఇంకా కాసేపు ఉండి అన్నాడట మరి అట్నుంచి రేపు బట్టలు కొట్టుకు వెళ్ళాలి బట్టలు తీసుకోవాలనుకుంటున్నాను అందరికి ఎవరు వస్తారు నానా నేను వస్తాను ఆడే ఆ అవతల రోజున అక్కడ ఎక్కడ పార్టీ ఒకటి ఉన్నది ఇలాంటి భోజనాలు మీలో ఎవరు వస్తారా నా నా నేను వస్తా అన్నిటికీ వాడి రేపు మిల్లు దగ్గరికి వెళ్ళి ఒడ్డు పట్టించుకురావాలరా ఎవడు వెళ్తాడు మెదలరాదీడు ఎరా మెదలు ఆ అన్ని ఛాన్సులు నేనే తీసుకుంటేట అన్నయ్య వాళ్ళకి అన్నకేనో ఈ అవకాశం వాళ్ళకి అన్నాడు ఇవన్నీనేమో అన్ని తను తీసుకోవటం భావ్యం కాదట అలాంటి ఆ మనస్తత్వములు కలిగిన వారు ఉంటూ ఉంటారు ఆ వెళ్తావా చిత్తం తమ ఆజ్ఞ అయితే వెళ్ళటానికి అభ్యంతరం ఏమిటి తప్పుకోవటానికి అవకాశం దొరకలా స్వామి అంటాడేట్రుల చాటువారు తాప సోత్తమా తల్లిదండ్రుల చాటువారు తాప సోత్తమా పెళ్ళు మోహమునాలు మల్లడి గొను చున్న మోని తల్లజని మాట దాట వల్లగా కంపు చుండి పెళ్ళగు మోహమునాలు తల్లజని మాట దాట వల్లగా దండుల టుపరణిని కొనిపోయదు భీకర విజన స్థలం స్వామి ఆ పిల్లవాణి మీద ఉన్నటువంటి మోహాతిశయం వదలలేను మరి మాట తప్పలేను కనుక పంపుతూ ఉన్నాను భయంకరమైనటువంటి అరణ్య మార్గములు తమరు వెళ్ళేటటువంటిది నిరంతరము వెంకటాక్షురడు వారు తాపసోత్తమా వెంకటదాస రక్షకుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి అర్చించేటటువంటి మీరు మీ రక్షణలో ఉన్నటువంటి నా కుమారునికి ఏమీ బాధ ఉండదు అనేటటువంటి నమ్మకం స్తూ ఉన్నానండి జాగ్రత్త సుమ ఏం పర్వాలేదయ్యా నీ కుమారుణకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు నేను సురక్షితంగా నీకు అప్పగించుతాను ఆ ప్రకారంగా ఆ పంపించారట బయలుదేర తీసుకొని వెళ్ళాడు ఒక ఊరు వెళ్ళేటప్పటికి ఆ చీకటి మహాసుకుమారులు రాజకుమారులు గనక ఎప్పుడు పాతచారులై నడిచినటువంటి వారు కాదు ఆ రాత్రి అక్కడ ఆగిపోయారట ఆ విశ్వామిత్రుని వార్త తెలిసేటప్పటికే ఊర్లో వారందరూ కూడా వచ్చారు స్వామి ఎవరు వీరు ఇదిగో పలానా దశరథుని యొక్క కుమారులు ఈ ప్రకారంగా నేను ఆ యజ్ఞ రక్షణకై తీసుకుపోతూ ఉన్నాను ఎక్కడా ఆ నేల పైన వారు కాదు రాజపుత్రులు హంస తూలిక తల్పముల పైన వారు అంటే చిగురుచాకులు కోసుకొని వచ్చి చెట్లవి అంత ఎత్తున వేస్తే దానిపైన తన పైపంచి పరిచి పొడుకోబెట్టాడట వేల సంవత్సరము తపస్సు చేసినటువంటి వానికి కనుక ఇంద్రియ జయం ఉన్నది నిద్ర లేదు వారిని పొడుకోబెట్టి ఆ అలాగే ప్రక్కన కూర్చున్నాడు ఈ వచ్చినటువంటి వారికి కూడా అనేక విధములైనటువంటి పురాణ విషయములు పురాతన గాథలు చెబుతూ ఉన్నాడట తెల్లవారిపోయే వరకు చెబుతానే ఉన్నాడు తెల్లవారుజాము అవుతూ ఉన్నదట ఆ తెల్లవారుజాము అవుతూ ఉంటే చూసాడు ఆ బింబము వంక ఏమి ఆ సౌందర్యానికి సర్వేశ్వరుడయ్యా ఆ నిద్రపోతే ఏమి మేల్కుంటే ఏమి అనేక రకములైనటువంటి వికారములు ఆ శరీర భాగముల్లో నుంచి ఆ ద్రవించేటటువంటి రసములు ఉంటాయి మనకి పేదాలు ఒక పక్కకి ముక్కు ఒక పక్కకి కంటి వెంట ముక్కు వెంట ఆ నోటి వెంట అనేక రకములైనటువంటి పదార్థములు బయటకు వస్తూ ఉంటాయి ఆ విలక్షణముగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి ఆ బింబాన్ని చూసి నిద్రకు ఆటంకం కల్పించడానికి ఇష్టం లేకపోయినా తెల్లవారుతూ ఉన్నది గనక చూశాడట ఆహా ఇట్టి మహాపురుషుణ్ణి కన్నటువంటి తల్లి యొక్క భాగ్యము ఎలాంటిది అనేటటువంటి భావము ఇట్టి వానికి భార్య అయినటువంటి జన్మ ఎలాంటిది అనేటటువంటి భావము మహర్షి అయినప్పటికీ ఆయనకు కలిగిందట రెండవ జన్మయందు ఆ విశ్వామిత్రుడే ఆ సత్యభామగా పుట్టారు పుట్టాడు అని పెద్దలు చదువుతూ ఉన్నారు అటు ఆ తల్లి గుర్తుకొచ్చినటువంటి వాడై నిద్ర లేపుతూ ఉన్నాడట కౌసల్యామా పూర్వసంధా ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాన్ కౌసల్యామా అన్నాడట అంత వాదన చేసి ఆ కొంతసేపు ఇవ్వలేక తప్పనిసరి ఇచ్చినటువంటి దశరథుణ్ణి వదిలేసి కౌసల్య ముద్దు బిడ్డడైనటువంటి ఓ రామ పూర్వసంధ్యా ప్రవర్తది తెల్లవారు వస్తూ ఉన్నది దైవ కార్యములు నిర్వర్తించవలసింది అవసరం ఉన్నది గనక లేవలసింది అన్నాడట మనకైతే ఆ పైన పడి బాధినామాలకూరాదు కొంతమందికి హై స్కూల్లో రామారావు గారు అని మా టీచరు ఆయన దగ్గర మన వెంకటనగరాయలు గారు చదువుతూ ఉన్నప్పుడు ఒకడు వీళ్ళు చదువుతూ ఉంటే అక్కడ నిద్రపోయాడట గొడ్డకాడాడు వర్షం గురించి ప్రవాహంగా వెళ్తుంది వాళ్ళు ఎకవలా అట్టగిపోడుకుని ఉన్నాడు ఆయన భయం వేసిందట వాడికి అసలు చలనం ఉందో లేదో వాడు ఏమైపోయాడు చూడండి జడి వాన పడుతూ ఉన్నది పైన ఉండి కర్రపోడు ఒక పోటు పొడిచాడు లేచి ఏందండి వానగాని గుర్తుందా ఏంటి క్రింద కాలవ కట్టి వెళ్తుంది వాడికి పాపం పగలు పని చేసి ఉన్నాడు కొద్దిగా బడింది లేచునుకు అన్నారట మొత్తం తడిచి ప్రవాహం అలా శబ్ద మాత్రం చేతనే లేచి కూర్చున్నారు తో పాటుగా ఆ కలిసి ఆ నదీ తీరమునకు పోయి అక్కడ స్నానం చేయించి బలా అతి బల అనేటటువంటి రెండు విద్యలను ఆ ఇచ్చాడట ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకలి దప్పులు వ్యాధి బాధలు నిద్ర ఇలాంటివి దరిచేరం అలసట అనేటటువంటిది యొక్క మహిమ చేత అంతేగాక ఆ అవి రెండు ఇచ్చినటువంటి వారై బయలుదేర తీసుకొని ఆ వెళ్ళిపోతూ ఉన్నారు కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఆ భయంకరమైనటువంటి తాటకి అది బయలుదేరిందట అనేక భక్షించి ఆ దాని యొక్క అరణ్యమంతా కూడా దుర్గంధ భూయిష్టమైనటువంటి వాసనలు వెదసల్లుతూ ఉన్నాయి అది బయలుదేరితే ఆ పైన ఉండి కేక వేసిందట ఒక ారం చేసేటప్పటికి చూసి ఆ అహంవేద్య మహాత్మానం అన్నటువంటి విశ్వామిత్రుడు ఈ రామలక్ష్మణులు ఎక్కడ జడుచుకుంటారు అనేటటువంటి భావంచేత ఇద్దరిని కూడా అలా చేతిలో కవ తీసాడట దగ్గర స్వస్తి రాఘవయోరస్తున్నాడట నాయనా ఈ తుప్పు తలముండ అరుపుకి ఏమన్నా భయపడ్డారా ఏమిటి స్వస్తి మీకు శుభముగుగాక భయపడి బాక ఏం పర్వాలేదు అని ఒక హుంకారం చేసేటప్పటికీ అక్కడే నిలిచిపోయిందట స్వామి ఎవరిది ఎవరేం లేదు ఆ ఒక భయంకరమైనటువంటి అది శాప కారణం చేత రాక్షస రూపాన్ని ధరించింది క్షత్రియంతే కానీ ఇలా వచ్చినది నరకు మొట్టమొదటి బాణప్రయోగం స్త్రీ మీద వేయవలనో లేదా అనేటటువంటి సందేహం వచ్చిందట అంటూ ఉన్నాడు చంపవచ్చు మగవారలు చానల చంపవచ్చునాంపు చేసి మగవారలు చానల చంపవచ్చునా టెంపు చేసి పంపిరిపోయిన టెంపు తోట పంపలు తీశాడు తెంపినైన వచింప కాదని వచింప వింటిని చంపవు అచ్చునా మగవారలు చానల చంపవు అచ్చునా నిరంతరము వెంకటాగ్య రక్షకు ఉండగు పోయిన తంపులు తెంపినై వధింపగాద నింప వింటిని చంపకచ్చున అనేక విధములైనటువంటి దోషములు చేసినప్పటికీ ఇంటింటికి తిరిగి తగాదాలు పెట్టే వాళ్ళైనా స్త్రీలను వధింపకూడదు అని అంటూ జటీశ్వర ఆలకి ఆలగించను నా మతి జటీశ్వర ఆలగించను ఆల్పించను నా మతి చంపవచ్చునా వెంకటాస రక్షకుడు అయినటువంటి రాముడు నాడే ఇలాంటి దోషము చేశాడా అని అపఖ్యాత ఆయనకు వెంకటదాస స్వామి యొక్క రక్షకుడు అయినటువంటి రాముడు ఇలా స్త్రీ చేశాడు అనేటటువంటి అపఖ్యాత ఆయనకు వస్తుంది కనుక చంపవోత్సాహ ఆ నాయనా ఇదేమి స్త్రీ స్త్రీ అంటే అబనుక ఆ సందేహించవలసినటువంటి పళ్ళే వే ఒక దెబ్బగా దగాలి అలాగే మీ ఆజ్ఞ అయితే అలాగేనని ఒక దివ్యాశ్రమును సంధించి వదిలారట పెద్ద కేక పెట్టి చచ్చింది అతి సమయంలో ఆ దేవేంద్రుడు దిగి వాడై దేవతలు గగనము నుండి పుష్పవృష్టి గురిపించారు స్వామి మీకున్నటువంటి సమస్తమైనటువంటి ధనుర్వేద విద్యులనన్నిటినీ కూడా ఈ రాములకు ఇవ్వవలసింది అన్నాడట దేవేంద్రుడు అలాగే దండచక్దమును ధర్మచక్దమును కాండవరంబకు కాలచక్దమును విమతహరంబకు విష్ణుచక్రమును దండచక్దమును ధర్మచక్రమును కాండవరంబకు కాలచక్దమును విమతహరంబకు విష్ణుచక్రమును కౌమోదకి అనేక సప్తకోటి మహామంత్రములు ధనుర్విద్యలో ఏడు కోట్లు ఉన్నాయట ఆయనకు తెలిసినవి వాటి ప్రయోగములు ఉపసంహారములతో కూడినటువంటి విషయములు అన్ని కూడా ఒకసారి చెప్పేశారట వృషాశ్రుని యొక్క కుమార్తెలు అని చెబుతూ మరి ఆ అస్త్రములు యొక్క పద్ధతి ఏమిటో మనకు అందుబాటు అదు అన్ని కనిపించని ఆ రామునికి అంటే ప్రతి ఒక్క అస్త్రమునకు అధిదైవతము అని ఉంటారు వారందరూ ఆ స్వామి పనుల ముందు అలా కనిపించారటోాదు రకోత్తమలో భాగ్యము మముగాంచుమా స్వామీ నమస్కారం సురాసుర్లకే మంద భూము సురాసుర్లకే మంద బోము ధరావరీ గే జి నాముగా మమ్ము భావింపు మా పవనంగా కావ్యమునకు బింపు జోకారు నమస్కారం స్వామి మీ సేవకులము మీరు ఎప్పుడు ఆజ్ఞాపించితే అప్పుడు పనిచేయటానికై సంసిద్ధమై ఉన్నాము వెంకట్య వరదేరి శంకలేఖ చంపిదము శత్రువులను చీరి అలా ఎక్కించుదే చాలు నీ ఆజ్ఞ అయినట్లయితే తునాతునగలు చేసేస్తాము శత్రువులను అలాగే అవసరమైనప్పుడు మిమ్మల్ని తలంచుతాను మీరందరూ కూడా అదృశ్యమైపోవలసింది అని ఆ స్వామి ఆజ్ఞాపించాడట ఆ సప్తకోటి మహామంత్రములు ఒకసారి వారికి ఎక్కేసిన ఎంతో సమయం బట్టల వాటిని గ్రహించినటువంటి వారై ఆ బయలుదేరి ముందునకు వెళ్తే అక్కడికి అనిపించిందట ఒక దివ్యమైనటువంటి ఆశ్రమం మహా ఆ సొంపుగా ప్రకృతి విరుద్ధమైనటువంటి వైరములను మాని జంతువులన్నీ కూడా సంచరించుతూ ఉన్నాయట సింహముల యొక్క నీళ్లను ఏనుగులు పుల యొక్క సమీపమునందు లేళ్లు సర్పముల యొక్క పడగలను కప్పలు పిల్లుల ముందు ఎలుకలు సంచరించుతూ ఆడుకుంటూ ఉన్నాయట సహజ వైరములు లేవు స్వామి చాలా వింతగా ఉన్నది ఎవరిది ఆశ్రమము పూర్వము వామనుడు తపస్సు చేసినటువంటిది ఈ ఆశ్రమం సిద్ధాశ్రమం అంటారు ఇప్పుడు ప్రస్తుతం నా అధీనములో ఉన్నది నా యొక్క తపోశక్తి చేత ఈ జంతువులన్నీ కూడా జాతి వైరములను మానే అలా సంచరించుతూ ఉన్నాయి మనము తపస్సు ఆ యజ్ఞం చేయవలసినది ఇక్కడే చెత్తం అలాగే విశ్వామిత్రుడు వచ్చాడు అనేటప్పటికీ మహర్షులందరూ కూడా మూగారట చూశారు అయ్యా మీరుగో రామలక్ష్మణులు దశరథని యొక్క కుమారులను తీసుకొని వచ్చాను యజ్ఞం మొదలు పెడదాం ఎప్పుడు ఎప్పుడేంటి సాయంత్రమే బాగున్నది మంచి లగ్నం అది కూడా ఇలాగే పాంచానికం రామా ఇక ఐదు రోజులు నీతో మాట్లాడేటానికి నాకు అవకాశం లేదు నువ్వు ఎలా రక్షించుతావు భారమంతా కూడా నీ దేశమా జాగ్రత్త నేను దీక్ష వహించి ఆ మౌనంగా కూర్చోబోతున్నానన్నాడట చెత్తం అలాగే ఆ ఇద్దరు కూడా పగలు రాత్రి అవ్యవధానంగా నిర్వర్తించుతూ ఉండాలి ధనుర్భాణములు ధరించి తిరుగుతూ ఉన్నారట ఇద్దరు తిరుగుతూ ఉంటే ఆ అట్టి సమయంలో వాళ్ళు చూశారు మారీచు సు బాహులున్నారే ప్రతి పర్యాయము విఘ్నమును కల్పించేటటువంటి వారు ఏం చేయాలరా సమావేశపరిచారట ఎవరినూ పిల్ల ఎవరినూ రక్షణ కొరకు తీసుకొని వచ్చారంట కదా మూడు రోజుల వరకు రాలేదట భయపడ్డారు కార్యాలోచనలో ఉన్నారు మూడవ రాత్రి తీర్మానించారు ఇన్ని రోజులు ఇన్ని పర్యాయముల నుంచి విఘ్నము చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎలా కొన్ని ఉంటే మనకి కాదు దశరథుని కుమారులు పన్నెండు సంవత్సరముల పిల్లలు వాళ్ళేంటి మన చేసేది పెదండి బయలుదేరారట మొత్తము బయలుదేరి వచ్చి కమ్మేశారు ఎలా ఉన్నది అంటే తొలు తలు కల్పంతతో అటు మీద పద్మిని విటు గన్పడకుండా తరువాత చూపరుల్ తల ఎత్తగాకుండ సతతంబుగా శిలా వృష్టి గురిసే పదపడి వేదిపై గహనంబుపై సోణిత వృష్టి గురిసే అసురసేన అసమేతులై అంబదమున పన్ని దుష్టముడైన మారీచుడును సుబాహుడారు పాయగురు శక్తిగా గయనమంతా కూడా కమ్మినటువంటి వారై పెద్ద ధ్వనులు చేశారట ఎలా ఉన్నది ఏమి ధ్వని సముద్రములు కదా ప్రళయకాలములు ఘోషించితే ఎలా ఉంటదో అట్టి ధ్వనులు చేశారట మొట్టమొదట తరువాత సూర్యబింబం కూడా మాసిపోయేటట్లుగా ధూళి లేచిందట ఏమి కనపడతల్లా అంధకారం ఆ తరువాత ఆ అరణ్యమంతా కూడా యజ్ఞ వేదిక పైన తప తప తప రాళ్ల వర్షం పడిందట పెద్దటి వేదిపై గహనంబుపై శ్రోణిత వృష్టి గురిసే యజ్ఞశాల ఎందు ఆ యజ్ఞవేదిక ఎందు రక్తము సీము అనేక రకములైనటువంటి ఎముకలు దుష్ట పదార్థములన్నీ కూడా తీసుకొని వచ్చి పైనుంచి ఉపమరించుతూ ఉన్నారు రాక్షస మాయాది ఎక్కడో తీసుకురావసరంలా ఆ ప్రకారంగా ఆ యజ్ఞం అంతా కూడా భీభత్సమయ్యేటట్లుగా కనపడుతూ ఉన్నదట చూశారు ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు కదా ఏ రెప్ప వేయటం లేదు అంటాడట రామచంద్రస్వామి కంటి వేసకోదర్రా बंट तू गुटन मिंट बर्चुन तुटरी राशि कमल कंटिदरा बंट तन मुगू तुम गेटू बार ले रुचु मिंट बर्वी आचुन तुटरी राशि कमल लक्ष्मण चुशावटया आलां ध्वनि मुले जन्न भिन्न विंपगोरी मुले जन्न भिन्न विंपगोरी युन सोपुमन मू जेयक विड़ मुोले जन्न भिन्नगा विंपगोरी युन सोपुमन मेयमानिंक ఆ వెంకటదాసు రక్షకులమైనటువంటి మనము ఈ శసనములు ధరించినప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు చూసావా అన్నారట చెత్తం ఆ ఈ ఉన్నటువంటి సైన్యం సంగతి నువ్వు చూడు అన్నాడు ఆజ్ఞయాస్త్రమును ప్రయోగించి ఆ సుభాహుని మీద వదిలారట ఒక్క దెబ్బ రగేసింది సర్వేశ్వరుడు పైగా ఆ విశ్వామిత్రుని దగ్గర పొందినటువంటి దివ్యాస్త్రములు అన్నీ ఉన్నాయి గనక ఒక డెబ్బకి అక్కడే దగ్గిపోయాడు వాడు ఎంతో దూరం పోల కానీ ఆ భావి కార్యములకు కారణభూతుడు కనుక మారీచుడు వాడిని సంపదలంచలేదు మానవాస్త్రమును వదిలారట వదిలితే వాడు పరిగెత్తాడు జగత్తులో మూడు విషయాలను చెబుతూ ఉన్నారు ధనుర్ధారంలో గొప్పవారు రాఘవం దూరపాతంచరసంధాన లక్ష్మణ దృఢముష్టిస్తూ రాధేయ అన్నారు ముగ్గురే ముగ్గురట ధనుర్ధారంలో గొప్పవారు రామచంద్ర స్వామి ప్రయోగించినట్లయితే ఆ బాణము జగత్తులో ఎక్కడ ఉన్నప్పటికీ లక్ష్యాన్ని సాధించగాని వెనక తిరిగి రాదు ఎంత దూరమైనా వెళ్తది దానికి ఎదురు లేదు లక్ష్మణస్వామి కార్తవీర్యార్జునుడు వేయి చేతులతో ఐదు ధనస్సులు ధరించి ఒకేసారి ఐదు వందల ప్రయోగించేటట్లయితే రెండు చేతులతోనే అదే వ్యవధానములో ఐదు వందల బాణములు వదులుతాడట లక్ష్మణ స్వామి అంత ఒడి ఉన్నది ఎవరికి కనపడదు ఎక్కించడం గాని వదలటం గాని దృఢముష్టిస్తూ రాధేయ అన్నారు ద్వాపరయుగంలో ఆ కర్ణుడు సడింపుగా వేయగలిగినటువంటి శక్తి ఉన్నదట అతను కూడా ఆ ఎత్తారు పార్థత్రయీ గుణ అన్నారట మూడు గుణములు ఉన్నాయట అర్జున్ అంటే అంతగా లేవు ఇంగ్లీషు మాటల్లో చెబుతూ ఉంటారు అది స్పెషలైజేషన్ ఇది జనరలైజేషన్ అంటే ఒక్కొక్క దానిలోనే వారు పట్టు సాధించారు అందుచేత అంత శక్తి ఉన్నది అర్జునులకు మూడు గుణములు ఉన్నాయి స్వల్పంగా ఉన్నాయి ఇంతగా వీరికి ఉన్నంతగా లేవు మూడు ఉన్నాయి దూరంగా కొట్టగలడు సడింపుగా వేస్తాడు ఒడిగా సంధించుతాడు కనుక ఆ మారీచుడిని సంపదల వదిలేటప్పటికి సముద్రములో తరబడ్డాడట మూడు రోజుల వరకు మునుగుతానే ఉన్నాడట అగాధమైనటువంటి సముద్రము అది దాని లోతెంతో ఎవరికీ తెలియదు అంతవరకు తరిమింది ఇక్కడ యజ్ఞం అయిపోయింది కనుక వదిలే తిరిగితే ఆ బతికాను అనుకున్నాడు